కీర్తన సంఖ్య తొంభై మూడు ఈ సురలు ఈ మునులు ఈ చరాచరములు ఈ సకలమంతయురూ ఎన్నిక నామములు ఇటు నీవైయుండగా ఇన్ని నామములవారు ఇది ఎవరు ఉన్నచోటనే నీవు ఉండుచుండగా మరి ఇన్నిటా తిరుగువారు ఇది ఎవ్వరు ఒకరూపై నీవు ఉండుచుండగా మరి తక్కిన ఈ రూపములు తామెవ్వరు ఇక్కడ అక్కడ నీవు ఇటు ఆత్మలలో నుండా మక్కువ నుండు వారు మరి ఎవ్వరూ చలగి నీవుండగా దైవంబులను వారు తామెవ్వరు కావలసిన చోట కలిగిని ఉండగా ఈ విశ్వ పరిపూర్ణులు ఇది ఎవరు